అవన్నీ కలిపి మహాకల్పం కింద మహాప్రలయం దాకా లెక్కేస్తాయి అది అనంత విశ్వకాల గమనంలో త్రుటి అనంత విశ్వంలో బ్రహ్మాండం ఉత్పన్నమై లయం అవడానికి పట్టే సమయం త్రుటి అంతే ఓ సూర్యుడు వచ్చాడు ఆ సూర్యుడులోని తొమ్మిది గ్రహాలు వచ్చినాయి వారందరూ భూమి కుండ్రంగా ఉన్నట్టుగా అది బాగా వాటి చుట్టూ తిరిగినాయి సూర్యుడి చుట్టూ కూడా తిరిగినాయి ఈ మొత్తం వెళ్ళిపోయి కాలగర్భంలో కృష్ణ బెలంలో చేరిపోయింది ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే పోయినాయి ఆ ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే బ్రహ్మాండం అంతా కలిసిపోవడానికి ఎంత సమయం పట్టింది అన్నాం అది అనంత విశ్వకాల గమనం మీద కదా చూడవలసింది ఆధారం అది కదా ఆధార స్థానం నుంచి చూస్తే ఆధేయం యొక్క సమస్తము కూడా త్రుటి అంతే అంటే ఆధ్యయంలో లెక్కడితే మాత్రం అబ్బోహో ఇవాడిపోతుంది ఇంజక్షన్ చేయించుకు వచ్చానండి మర్నాడు రెండు రోజుల దాకా నేను పుడుతూనే ఉందండి బాబోయి అన్నాడు ఇది ఆధేయం కూడా నేను పుడుతూనే ఆస్తమా వ్యాధిగ్రస్తున్నాయి పుట్టానండి అని వాడి జీవితం అంతా పాపం చెప్పుకోవాల్సిందే అలా చెప్పుకుంటూనే ఉంటాడు అంతే ఎంత కాలం ఇది రాక్టర్ ఏమండి మీకు ఈ సమస్య ఎంత కాలం నుంచి ఉందండి డాక్టర్ గారు అడిగేది మొదటి ప్రశ్న అది ఏదైనా సమస్య చెప్పాడు అనుకోండి ఏదైనా వేదన గురించి చెప్పండి ఇది ఎంత కాలం నుంచి ఉందండి అబ్బోహో నేను పుట్టిన పలుచుందండి బాబు ఎప్పటివరకు ఉంటుంది అయినా పోయే వరకు ఉంటుంది ఆయన హే గొడవ వదిలేసే గొడవ ఎందుకని సహజం ఆ కొండ ధర్మం అది అంతే ఆ కొండ దాంతో అలాగే తయారైంది అందుకని పెద్దలేని చెప్పారు నాయన పుట్టుకతో వచ్చిన పొడకలతో పోరా బాబు ఊరికే దాని గురించి పోరా బతులు ఇదంతా కలిపి అని అప్రధానంగా చూడు దీన్ని ఏదో ప్రధానంగా చూసేవారు ఇక ఆ బరువు జీవితం అంతా మొయ్యలేక ఆ బరువు నువే నువ్వే నలిగిపోతూ ఉంటావు అంతే కాబట్టి జీవితం మొత్తాన్ని రెండు మాటల్లో చెప్పండి అంటేనేమో ఆగమో పాయినో అన్నారు పరమాత్మ రాకడా పోకడా అంతే జీవితం ఫినిష్ అంత మరీ ఎక్కువైపోయిన రెండు మాటలు ఒక మాటలో చెప్పండి అన్నాడు అయితే త్రుటిలో వేసుకున్నారు ఫినిష్ జనం నుంచి మరణం వరకు ఓ మాటలో అంటే త్రుటి అంతే అయిపోయింది అంతా చెప్పేసినట్టు వేదాంత సారం అంతా కూడా సరే ఇంకేమైనా చెప్పండి అన్నా మిథ్యా చూడండి వేదాంతంలో చక్కగా రెండు అక్షరాల పదాలు ఇట్లా చాలా ఉంటాయి ఆత్మ ఇది కూడా రెండు అక్షరాల పదమే నువ్వు మిథ్యా వస్తువుగా ఉంటావా ఆత్మ వస్తువుగా ఉంటావా చాయిస్ ఈస్ యువర్స్ నీకే ఇచ్చాడు పరమాత్మ నేను విద్యా వస్తువుగా ఉంటాను ఆ సరే పో అయితే యాగమో బాయినో రాకడా పోకడా త్రుటి నీకు రావడానికి పోవడానికి ఎంత టైం పడుతుంది అయ్యా త్రుటి అంతే జాగ్రత్తగా కర్మచక్రము కాలచక్రము వీటిని అర్థం చేసుకోవాలన్నమాట స్వరూప జ్ఞాన నిష్ఠుడు గాని నీకు ఈ వంతులు వేసుకునే గొడవ బోధనమాట చూడండి చిన్నపిల్లలు అందరూ ఏం చేస్తుంటారు వాడితో వీడితో పక్కన ఉన్న వాడితో వంతు తీసుకుంటూ ఉంటాడు వాడికి పెద్ద లడ్డు పెట్టావు నాకు చిన్న లడ్డూ పెట్టావు ఎంతసేపు ఇదే గొడవ ఎందుకని మిథ్యా వస్తు జ్ఞానం వస్తువే ఆనందం జగత్తు ఆనందాన్ని భోగి ఈ భోగిగా ఉన్న జీవితం వంద కాదు వెయ్యేళ్ళు వేసుకో వేసుకున్నా సరే ఏం లాభం లేదు అదంతా రెపపాట్లు అందుకని పురాణాల్లో చెప్తుంటారు అనమాట ఏది బ్రహ్మగారిని చూడడానికి ఒక ఆయన వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఒక వేల తరాలు గట్టించిపోయినాయి ఆల్రెడీ ఎందుకని ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళి రావాలి కదా మరి ఈ వెళ్ళొచ్చే లోపల కాలగమనంలో మార్పులు వచ్చేసి వచ్చేసి ఇప్పుడు వీడిని గుర్తుపట్టే వాడు ఎవడో ట్రావెల్ అని ఒక సినిమా ఉంటుంది అందులో కూడా అంతే వాడు మార్స్ మీదకి వెళ్తాడు తిరిగి భూమి వస్తాడు వచ్చేటప్పటికి వాడు వెళ్ళేటప్పుడు అప్పుడే పుట్టిన వాళ్ళ అమ్మాయి తిరిగి వచ్చేటప్పుడు వందేళ్ళు దాడిపోయింది వాడు మాత్రం అంతే ఉంటాడు ఇట్లాగా రకరకాలైనటువంటి కల్పనలు కాలగమనం గురించి బ్రహ్మాండాన్ని గురించి మానవుడు చేస్తునే ఉంటాడు అయితే ఎల్ల కాలము మార్పు చెందకుండా ఏ కాలము చేత కర్మ చేత ప్రభావితం సర్వాధారముగా సర్వకారణముగా సర్వసాక్షిగా సర్వాధారిగా అన్ని జీవుల సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఎందు జడచేతనములందు అంతటా వ్యాపకమై ఉన్నది ఏకవస్తువు ఆత్మ చామంతి పువ్వుకు ఆత్మ వేరే గులాబీ పువ్వు ఆత్మ వేరే తామర పువ్వుకు ఆత్మవేరే లేవు అటా అలాగే సుబ్బారావు గారికి ఒకటి అప్పారావు గారికి ఒకటి రామారావు గారికి ఒకటి అటా లేవు రాముడి ఆత్మవేరే కృష్ణుడి ఆత్మవేరే శివుడి ఆత్మ వేరే ఇలాంటి విభజనలు లేవు దాంట్లో శివాత్మలండి మేమంతా కూడా ఓ సాంప్రదాయం వారు అంటారు శివాత్మ అంటే ఆత్మయే శివుడా శివుడే ఆత్మ అని ప్రశ్నించామనుకోండి ఏమని చెప్పాలి ఇప్పుడు కేవల ఆత్మ అనే ప్రయోగం చేశాం ఆత్మ కేవలంగా ఉందా కేవలంగా ఉన్నది ఆత్మగా ఉందా వేదాంతంలో ఈ అన్వయ భేదం ఎప్పుడు ఉంటుంది పూర్వ పదార్థ అన్యపదార్థ ప్రధానమా విశేషణం దేని మీద వాడాము అన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే చివరి చివరికి తిరిగి తిరిగి తిరిగి తిరిగి కాఫీ కప్పు దగ్గర బండి ఆగిపోతుంది ఇది ప్రాబ్లం ఎందుకనంటే వేదాంత విచారణ చేసే వాళ్ళందరూ చూస్తుంటానండి ఎట అన్వయం చేస్తున్నాడో వాడికి తెలియదు